కాబట్టి ఆ వేణువు వలె జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అది ఎలాగా నిమిత్తమాత్రం భవ సవ్యసాచింద లోపల రాగము ద్వేషము కర్తృత్వం భోక్తృత్వం ఇవేమీ ఉండవు కర్తవ్యము తెలుస్తూ ఉంటుంది ఉపస్థితమవుతుంది అంటే మన ముందు నిలబడుతుంది కర్తవ్య కర్మ వచ్చి అది మనం చేసేస్తాం అంటే రాగము ద్వేషము సుఖము దుఃఖము కర్తృత్వం భోక్తృత్వం ఏమి కామా క్రోధ ఇవేమీ ఉండవు నిశ్చలమైన మనస్సు కర్తవ్యాన్ని గుర్తించుట నిష్టతో ఆచరించుట శ్రీకృష్ణ అర్పణ వస్తూ అనే చేయటం చేతులు ఇది నిమిత్తమాత్రం భవ హే సంజయసాచన్ అర్జున నీవు నిమిత్తంగా ఉన్నట్లయితే వెళ్ళిందంతా నేను చూసుకుంటాను అని ఆయన సో ఈ విధంగా శ్రీకృష్ణుని జీవితంలో ఉండే ప్రతి ఘట్టాన్ని కూడా వేణువుతో మొదలుపెట్టాను వేణువు గురించి చెప్పాను వెన్న దొంగిలించడం గురించి ఆయన చిన్నప్పుడు విశ్వరూప సందర్శనం గురించి లేకపోతే ఇంకా ఆయన రాక్షసుల్ని సంహరిస్తాడు అఘాసుడు అనే రాక్షసుని సంహరిస్తాడు దీపలో శ్లోకం ఉంది భాగవతంలో అఘాసుల సంహార ఘట్టంతో దానికి కోలుకుంటుంది ఆ తర్వాత బకుడు అని ఇంకో రాక్షసుని సంహరిస్తాడు భీముడు చంపిన బకుడు వేరు శ్రీకృష్ణుడు చంపిన బుడు వేరు తర్వాత కంసుణ్ణి సంహరిస్తాడు మేనమామ కంసు సంహరిస్తాడు ఇవన్నిటి ఎందు కూడా మీకు చక్కటి సింబాలిజం ఉంటుంది తర్వాత గురుపుత్రుణ్ణి బతికించే నెపంతో శంఖాన్ని ఒకదాన్ని పట్టుకొస్తాడు పాంచజన్యము అనే శంఖాన్ని దానికి సింబాలిజం ఉన్నది ప్రతి శ్రీకృష్ణుని జీవితంలో ఉన్న ఘట్టాలైతే ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి గోపికలతో సహా వేణువుతో సహా ఆ సింబాలిజము అది దాన్ని గుర్తిస్తే అది శోభ దార్శనిక దృష్టిని అలా అలవర్చుకో అంతేగాని పురాణాలని పురాణ గాథ కింద అట్టి పెట్టేసి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కింద పెట్టుకుని డ్యాన్స్లో చేసుకో ఆ ఊరికే అలాగ గైరేటింగ్గా ఉండి ఏదేదో మేము భక్తి చేస్తున్నాం అనుకుంటే అంట్లో భక్తి అంశం వరకు మంచిది ఆ భక్తి పాత్ర బాగానే ఉంటుంది కానీ ఒకప్పుడు అది కొంచెం దారి పక్కిపోయిందంటే దానివల్ల ప్రయోజనం చాలా అల్పంగా ఉంటుంది కాబట్టి సాధకులు ఆ సత్యాన్ని గుర్తించాలి సో నిమిత్తమాత్రం భవ నిమిత్తమాత్రం అవటంలో ఉండే రహస్యం ఏంటంటే ఈ అర్జునుడు తన వంతు కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ పోతే లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు ఈ కీర్తింతా అర్జునుడికే వస్తుంది మీ వంతు పని మీరు చేసుకుంటూ పోతారు పోయారనుకోండి మొక్క పాటిని నీళ్లు పోసారనుకోండి మీకు తెలుస్తూ ఉంటుంది ఏమని ఈ మొక్కని పైకి పెరిగేట్లా చేసేవాడిని నేను కాదు ఆ మొక్క బీజశక్తి ఉంటుంది నేలలో సారం ఉంటుంది సూర్య కిరణజన్య సంయోగక్రియ అవుతుంది తర్వాత వాయువు ఉంటుంది వీటన్నిటి కారణంగా మొక్క పెరుగుతుంది మీ మన మూలంగా కానీ నాకు ఆ సంగతి తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను నిమిత్త మాత్రంగా ఉంటాను మొక్క పాతుతాను నీళ్లు పోస్తాను కంచె కడతాను అంతే నా పని నా డ్యూటీ అయిపోయింది ఇంకా మొక్క పెరిగితే దేవుని అనుగ్రహం వల్ల పెరుగుతుంది అలాగే నేను చేసుకుంటా కానీ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు చూడరా ఆయన ఎంత మంచివాడు మొక్క పాతని ఊళ్ళో వాళ్ళు కీర్తి నాకే వస్తుంది మొక్క పెరిగి చేసేది ఈశ్వరుడు ఎవళ్ళో ఈశ్వరుడు ఎంత దయామయుడు ఈ మొక్కని పెరుగు ఇట్లా అని ఎవడో అనుకోడు వాళ్ళు ఏమంటుంటారంటే వీడు ఎంతో గొప్పవాటరా మొక్కకు నీళ్లు పాతేసి నీళ్లు పోసేస్తున్నాడు పాతి అని వీడిని మెచ్చుకుంటాడు అర్జునుడికి కూడా అదే పరిస్థితి ఇక్కడ మొక్క పెంచడమా లేకపోతే డ్యూటీ ఏదైతే అది ఇక్కడ అర్జునుడి డ్యూటీ యుద్ధం చేయడం అంచేత ఆ యుద్ధం తన డ్యూటీ తాను చేసేస్తే కీర్తింతా అర్జునునికే లభిస్తుంది ఆ మాట చెప్తున్నాడు ఆయన తస్మాత్మనుతిష్ట యశోలభస్వ కీర్తిని పొందుము జాశత్రువు నుంచి ఆల్రెడీ విశ్వరూపంలో చూశాడు కదా ఈ భీష్ముడు ద్రోణుడు అందరూ కూడా సంహరింపబడుతున్నారు కర్ణుడు ఎవళ్ల విషయంలో అర్జునునికి శంక ఉందో వాళ్ళందరూ శ్రీకృష్ణుని చేతనం ఆల్రెడీ మయైవైతే నిహతాహ పూర్వమేవ నేను వీళ్ళందరినీ ఇప్పటికే సంహరించేశాను వాళ్ళలా నిలబడున్నారు బుత్తబొమ్మల్లాగా ఇలా అర్జునుడి నుంచి బాణం వెళ్ళడం తగలడం పడిపోవడం దాంతో కీర్తి అర్జునుడికి వస్తుంది నిమిత్త మాత్రంగా అర్జునుడు ఉంటాడు నేనే సంహరించాను వీళ్ళని అంటే కాలపురుషుడనైనా నా చేతనే వీళ్ళందరూ సంహరింపబడినారు జిత్వా శత్రుం భుంక్షవ రాజ్యం సమృద్ధం సమృద్ధం అంటే అకంటకం కంటకములు కంటకం అంటే దుర్యోధనుడే పెద్ద కంటకం రాజ్యానికి ధర్మరాజు గారు శ్రద్ధగా రాజ్యం చేసుకుంటే దుర్యోధనుడే కంటకము అలాగే కన్నుడు కంటకము ఈ కంటకములు ఏమీ ఉండవు నీవు సమృద్ధమైన శత్రువు శేషము లేని రాజ్యాన్ని నీవు హ్యాపీగా పాలించుకోవచ్చును ధర్మరాజు గారికి పాలిస్తాడు అర్జునుడు ప్రిన్స్ ఉంటాడు రాజకుమారులాగా హ్యాపీగా ఉండొచ్చు తర్వాత మయైవైతే నిహతాహ పూర్వమేవ వీళ్ళు అందరూ భీష్మ ద్రోణ దుర్వ్యోధన కర్ణ సైంధవ ఇత్యాదులు వీళ్ళందరూ కూడా పూర్వమే పూర్వమే అంటే నీవు యుద్ధం మొదలుపెట్టడానికి ముందే అని అర్థం ఉందేంటే ఎప్పుడు ముందు యుద్ధం ఒకటి ఇంకా మొదలవుతోంది కదా ఇంకా నువ్వు బాణాలు వేయడానికి ముందే నేను వీళ్ళని సంహరించి పెట్టినాను కాలపురుషుడు ఇంకా డాక్టర్ గారు మంది ఇవ్వడానికి ముందే భగవంతుడు వీడికి రాళాలని సెటిల్ డాక్టర్ గారు మంది ఇచ్చారు వేసుకున్నాడు పోయాడు మనం ఏమనుకుంటాం ఆయన ఇచ్చిన ముందు మూలంగా పోయాడు అనుకుంటాం అదే అలాగే అంటే పోయిన సందర్భంలో ప్రతి సందర్భం ఉండదు అలాగే పోయిన సందర్భంలో డాక్టర్ గారు సర్జరీ చేయడానికి ముందే పరమేశ్వరుడు వాడి పాడాలని సెటిల్ చేసి పెట్టేశాడు ఇంకా ఈయన సర్జరీ కత్తిపెట్టి పోయడం తర్వాత కుట్లు వేసి ఆ వార్డులో పడేస్తాడు తీసుకెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇంకా శ్రీకృష్ణ అయిపోతాడు కాబట్టి డాక్టర్ గారు కట్టి వీడి మీద పెట్టకముందే ఆ ప్రాణాన్ని ఆ ఈశ్వరుడు తీసేశాడు కాబట్టి డాక్టర్ సర్జరీ వల్ల పోయేయడను ఇచ్చిన మందు వల్ల పోయేయడను అనుకోకర్లేదు అలా అనుకోరు ఇండియాలో ఎవడు అలా అనుకోరు బతికితే అబ్బా గొప్ప డాక్టర్ గారు అని ఇంటికి తెచ్చుకుంటారు ఆ డాక్టర్ గారికి రణం పెడతారు పోతే ఈశ్వరుని యొక్క కృప అలా ఉంది అని అనుకుంటారు అంతైతే ఇండియాలో మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అనేది లేదు మీరు ఎప్పుడైనా వెస్ట్రన్ సొసైటీస్ చూస్తే తెలుస్తుంది అక్కడ దానికి ఆ ఇన్సూరెన్స్ పేరు ఎలా ఉందో చూడండి నేను అడిగాను కొంతమంది డాక్టర్స్ని ఏమన్నా పేరు బాగోలేదండి పేరేమిటి మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అంటే ఆ డాక్టర్ మాల్ ప్రాక్టీస్ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ని కవర్ చేయడానికి ముందే ప్రీమియం కట్టుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కవర్ చేస్తారు ఎలా ఉంది ఆ పేరు ఎలా ఉంది అసలు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది బాగులేదు కదా అసలు మాల్ ప్రాక్టీస్ ఎందుకు చేయడం చేయకుండా ఉంటే పోతుంది కదా కాబట్టి ఆ పేరు తప్పు పేరు అతని అధీనంలో లేకుండా అతను ఎంత శ్రద్ధగా వైద్యం చేసినా వాడి ఆయుధాన్ని బాగులేక వాడికి రావడం ఆ తప్పంతా నీదే అని వీడిని ఎత్తిమీద లేగల్ కేసు పారేస్తే ఆ కేసుకి అయ్యి ఖర్చు అంతా కంపెనీ వాళ్ళు ఇస్తారు దాన్ని మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అంటారు అలాంటి ఇన్సూరెన్స్ వైద్యులందరూ చేసి పెట్టుకుంటారు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకో ఐదేళ్ళు మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఐదేళ్ళు ఏడేళ్ళు ఎందుకంటే లయబిలిటీ ఎంతకాలం ఉంటే అంతకాలం మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది దానికి పేరు ఏమిటంటే కవరింగ్ ది టెయిల్ అని అంటారు మళ్ళీ తోకని కాపాడుకోవడం అదే ఇంకా తోక కట్ అయిపోకుండా దానికి కూడా ఇన్సూరెన్స్ ఇండియాలో ఇవే ఉండవు ఇందుకు తెలుస్తుందండి ప్రాణం పోతే డాక్టర్ ప్రాణం తీసేయడు డాక్టర్ చేతిలో ఏముంది ఆయన పదాయం చేశాడు వీడికి ఆయుద్దాయం లేకపోయాడు వీడిని భగవంతుడు ముందే వీడిని తీసుకుపోయాడు అయితే వచ్చి ఒక ఫార్మాలిటీ మిగులుతుంది ఏమిటా ఫార్మాలిటీ వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం వాళ్ళు ముందు నూట రూపాయలు రిజిస్ట్రేషన్ అంటారు కాదే మనిషి ప్రాణం పోయేందుకు సిద్ధంగా ఉందంటే రిజిస్ట్రేషన్ చేస్తే కానీ మాట్లాడటా నూట యాభై రెండు వందల యాభై రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టాక అప్పుడు వాడి నాడి చూస్తాడు నాడి చూసి వీడి ఇంకా మిగులుతారునా మిగళ్ళన అడ్మిషన్ చేసుకుని దానికి మందులు బిల్లులు అన్నీ అయిపోయిన తర్వాత ప్రాణం పోతుంది కాబట్టి ఊరికే ప్రాణం పోవడం ఖాయమైపోయింది ఈ మధ్యలో ఈ తతంగం కొంత ఉంటుంది కాబట్టి ప్రాణం తీసింది ఈ మధ్యలో కాదు ప్రాణం తీసింది భగవంతుడే కాలస్వరూపుడైన భగవంతుడే ఆ ప్రాణాన్ని తీసేస్తాడు కాబట్టి నీవు యుద్ధం చేసి మొదలుపెట్టి బాణం వేయడానికి ముందే నేను వీళ్ళందరినీ సంహరించి పెట్టాను వీడికి అలా బుట్ట బొమ్మలాగా నిలబడి ఉన్నారు నువ్వు నిలబడు మీ పన్ను చేయి నా పన్ను ఏం చేసుకుంటాను మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ కాబట్టి ఇక్కడ నీవు లేచి నిలబడు నీ కర్తవ్యకర్మని నీవు చేసుకుంటూ పో ఇక్కడ అర్జునుని యొక్క కర్తవ్యకర్మ ఏదో చూస్తున్నాండి ధర్మయుద్ధము అది కర్త యుద్ధం కాదు ధర్మయుద్ధము అంటే ఫైట్ ఫర్ జస్టిస్ అతని కర్తవ్య కర్మ అది ఎలాగంటే పోలీసు ఉంటాడనుకోండి పోలీసు హీ షుడ్ పోలీసింగ్ డ్యూటీ చేయాలి పోలీసింగ్ డ్యూటీ ఏమిటి ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఫైట్ చేయాలి పోలీసు ఎందుకోసం ఫైట్ చేస్తాడు పోలీసు ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోలీసు లాఠీ పట్టుకుని ఫైట్ చేస్తాడు అంటే అతను డ్యూటీ చేయడమే లాఠీ ఛార్జ్ అని ఉంటుంది ఛార్జ్ అంటారు దానికి లాఠీ ఛార్జ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు లాఠీలు పట్టుకుంటారు వెనకాల ఉంటాడు ఆఫీసర్ వాడు సీన్లో ఉండకపోవచ్చు కూడా అక్కడ ఏదో బిల్డింగ్లో కూర్చొని ఉండొచ్చు కూడా ఈ సీన్లో నుంచి వాడికి రిపోర్ట్ చేస్తారు వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు మేరకు వస్తున్నారు కొట్టిట్లా ఉన్నారు మన వాడికి అప్పుడే ఒక గాయం తగిలింది అనేదో రిపోర్ట్ ఇస్తారు అంటే అక్కడికి వచ్చిన ఆయన ఛార్జ్ అంటాడు అంటే అంతవరకు నిలబడి ఉన్నవాళ్ళు దే స్టార్ట్ ఛార్జింగ్ ఛార్జింగ్ అంటే ఎలాగో చూస్తున్నా అండి అలాంటి కొడతాడు కొట్టేప్పుడు కాలు తగులుతుందేమో ఎముకలు విరుగుతుందేమో ముక్కుకి తగిలితే ముక్కు ఇది చాలా పలసగా ఉంటుంది ఇది విరిగిపోతుందేమో లేకపోతే రక్తం వస్తే మళ్ళీ వీటికి రక్తం రెక్కించడానికి బాటిల్స్ దొరుకుతాయి దొరకము ఇవన్నీ ఏముండవు ఇలాంటివేముండవు కొడుతూ పోవడమే కొడుతో పోయేప్పుడు కాళ్ళకి తగలొచ్చు నడువుకి తగలొచ్చు నెత్తికి తగలచ్చు వాడికి గాయాలు తగలచ్చు చేయి ప్రాణమే పోవచ్చు కానీ మీరు కొట్టుకుంటూ పోతాడు అలాగా ఇంకా ఎవరు వస్తేవాళ్ళు ఈ హడాలో హడాలుడి అప్పుడే రైలు దిగి అమాయకుడు ఎవడనో దాడితో కూడా గుర్తిస్తాడు అతనికి తప్పే ఉండదు లాఠీ ఛార్జీ చేసిన అతనికి తప్పే ఉండదు అతన్ని ఎవళ్ళు లాటి పట్టరు లాఠీ ఛార్జీ తప్పు అయితే ఆఫీసర్ని తప్పు పడతారు ఇప్పుడు జనరల్ డయర్ ఆయన బ్రిటిష్ కాలంలో ఫైర్ అనే ఆర్డర్ ఇచ్చాడు ముప్పై మంది సైనికులు ఫైర్ చేశారు ఆ సైనికులని ఎవళ్ళు తప్పు అతనే జనరల్ డయర్ అతన్నే తప్పు పడతారు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి అక్కడికి జలియన్ వాలాబాద్ వెళ్ళి జనరల్ డయర్ తరఫున భారతదేశానికి క్షమాపణ చెప్పాడు అతను జనరల్ డయర్ పేయాల్సరు అసూట్ వాళ్ళకి ఛార్జ్ చేయమని ఆర్డర్ ఇస్తాడంటే దే డూ దేర్ డ్యూటీ డ్యూటీ చేసిన వాళ్ళని ఎవరు తప్పు పట్టరు అర్జునుడు కనుగొండ డ్యూటీ చేయటమే ధర్మరాజు గారు ఆర్జీ జారీ చేశారు యుద్ధాన్ని డిక్లేర్ చేశారంటే త్రియోధనుడు యుద్ధాన్ని డిక్లేర్ చేశారు ధర్మరాజు యాక్సెప్ట్ చేశారు డేర్ ఫోర్ వా ఇప్పుడు ధర్మరాజు పక్షాన్ని యుద్ధం చేయుట అంటే ధర్మం పక్షాన యుద్ధం చేయుట అది విధురుడికేం సంబంధం లేదు విదురుడు చేయక్కర్లా ఎందుకంటే ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు ఆయన చేయక్కర్ల బలరాముడు చేయనక్కర్లా ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు చేయక్కర్లా వీళ్ళందరూ క్షత్రియులే ఇదురుడు క్షత్రియుడో కదోదాన్ని మొత్తానికి వీళ్ళందరూ క్షత్రియులే ఓ రకంగా శ్రీకృష్ణుడు చేయనక్కర్లా కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడు నేను చేయొచ్చు చేయక్కర్లేదు నేను చేయను అని ఓ ప్రతిజ్ఞ చేసుకుని ఆ రథంలో కూర్చున్నాడు నేను కత్తి పట్టాను కాబట్టి ఆయనకే సంబంధం కానీ నేను ధర్మం తరఫున యుద్ధం చేస్తాను అని వచ్చాడు ధర్మ ఇతను కాబట్టి ఇతను డ్యూటీ డ్యూటీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే అది వేరే సంగతి అక్కడ నిలబడితే మటుకు అతని డ్యూటీ యుద్ధం చేయదు కాదు కాబట్టి నిమిత్తమాత్రంగా ఉండు ధర్మానికి తరఫున నేను యుద్ధం చేస్తున్నాను అని అది నీ నా కర్తవ్యము కర్తవ్యం చేసే చేసేది ఈశ్వరుడు తప్ప ఈశ్వరుడు చేస్తున్నాడు తప్ప నేను చేసేది ఏమీ లేదు కర్త నేను సంహరించేవాడు కాదు బతికించేవాడిని కాదు అంతా ఈశ్వరుడే అని ఈ ఈ యుద్ధం కాంటెక్స్ని కూడా చాలా సింబాలిక్గా మనం తీసుకోవాలి జీవితమే ఒక యుద్ధం జీవితం అంటే యుద్ధమే యుద్ధం కాకపోతే ఈ హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం చేయడం అంటే అదే యుద్ధం దీనికోసం ఇంక జీవితం దాకా అసలు అదే యుద్ధం అయినా మరి ట్రాఫిక్ ఉంటుంది కదా ప్రయాణం మానేస్తామా దాంట్లో చొరబడతాము వెళ్ళి పనులు మన పనులు మనం చేస్తూ ఉంటాం కర్తవ్యాలను చేస్తూ ఉంటాం కాబట్టి అలా నిమిత్తమాత్రంగా ఉండి నీ యొక్క ధర్మాన్ని నీవు నెరవేర్చుము మంచి శ్లోకం ఒకసారి శ్లోకం అందాము తస్మాత్వముత్తిష్టయోస్వా శత్రూన్ భుంక్వరాజ్యం సమృద్ధం మయై వైతే నిహతాః నిమిత్తమాత్రం సవ్య సాచిన్ భాష్యం ఎస్మాదేం అది అవతారిక తస్మాత్ అంటే అందవలన థం ఉత్తిష్ట అంటే నీవులేచి నిలపడుము భీష్మద్రోణ ప్రభుతయ అతిరథా అజేయా దేవై అపి అర్జున జితాహ ఇది యశోలభస్వ అదే నీ డ్యూటీ నువ్వు చేయయా నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోతే ఈ భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్ళందరినీ నేనే సంహరించి పెట్టాను వాళ్ళు ఎలాగూ సంహరింపబడి వాళ్ళే కానీ ఏమవుతుంది వాళ్ళని యుద్ధంలో నెగ్గినవాడు మునగాడు అర్జునుడు అనే కీర్తి నీకు లభిస్తుంది యశోలభస్వ ఎటువంటి వాళ్ళు భీష్మద్రోణ ప్రభుత్తులు ఎటువంటి ప్రభుత్తులు అంటే మొదలైనవారు ఎటువంటి వాళ్ళు అంటే అతిరథులు అంటే రథం మీద కూర్చుని యుద్ధం చేసే వాళ్ళని రథికుడు అంటారు చాలా గొప్ప రథికుడు అతిశయించిన ప్రభావము రథికుడు వాటిని అతిరథుడు అంటారు ఈ అతిరథులు వీళ్ళందరూ కూడా భీష్ముడు ద్రోణుడు మొదలైన దేవతలు సహితం దేవతలైనా సరే యుద్ధానికి నిలబడితే వీళ్ళని ఓడించలేరు ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలైన దేవతలు కనుక రథాలెక్క యుద్ధానికి వస్తే భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేసేసి వాళ్ళనే ఓడించేస్తారు అంతటి గొప్ప యుద్ధవీరులు ఈ భీష్మద్రోణాదులు అటువంటి వాళ్ళు కూడా అర్జునుని చేత పర పొందినారు అర్జునుని చేత జయింపబడినారు అనేది గొప్ప కీర్తి ఆ కీర్తిని నీకు పొందుము కేవలం పుణ్యై తప్రాప్యతే ఆ కీర్తి ఎంత గొప్పదంటే మహాపుణ్యములు చాలా చేసుకుంటే మటుకే అటువంటి కీర్తి లభిస్తుంది ఆ కీర్తి అంతా కూడా నీవు పొందుము జిత్వా శత్రూన్ దుర్యోధన ప్రభుతీన్ జ్యం సమృద్ధం అసపత్నం అకంటకం శత్రువులను జయించి అంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన శత్రువులను జయించి రాజ్యము రాజ్యమును పొంది ఆ రాజ్య భోగములను మేము అనుభవింపు రాజ్యము సమృద్ధమైనది అంటే సపత్నులు లేనిది శత్రువులు లేనిది ఆ రాజ్యం సమృద్ధమే సంపదలు ఉన్న రాజ్యమే ధర్మరాజు గారి రాజ్యం ఏమి తక్కువది కాదు సంపద ఉన్న రాజ్యమే కానీ శత్రువులు ఉండిపోయారు ఈ అంతఃశత్రువులు ఉన్నారో చూసారా వాళ్ళ చాలా డేంజర్ అంతఃశత్రువులు ఈ దుర్యోధనాదులు వీళ్ళు రాజ్యంలో భాగంగా ఉంటూ వీళ్ళని వీళ్ళ రాజ్యాన్ని అపహరించే ప్రయత్నం చేస్తూ ఇంతవరకు పట్టుకొచ్చారు యుద్ధాన్ని కాబట్టి అటువంటి శత్రువులు అందరూ నశిస్తారు యుద్ధంలో అప్పుడు శత్రువులు లేని శత్రు శేషము లేని రాజ్యమును నీవు అనుభవింపు అకంటకం శత్రువులే కంటకం దారిలో ముళ్ళు వేసేస్తే దారి ఉంది నడిచేస్తే మీరు గమ్యాన్ని చేరుకోగలుగుతారు కానీ ముళ్ళు వేసి పెట్టారు అప్పుడు ఏం చేయాలి ఆ ముళ్ళన్నీ తీసేస్తే ఆ దారి ఆ దారి వెంబడి హ్యాపీగా ప్రయాణం చేసి మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం అదేవిధంగా రాజ్యంలో మునువంటి దుర్యోధనాదులను సంహరిస్తే చక్కటి అకంఠకమైన రాజ్యాన్ని మీరు అనుభవించగలుగుతారు మయా ఏవాతే ని హతా నిశ్చయన హతా ప్రాణై వియోజితా పూర్వమేవా వీళ్ళందరినీ నేను ఇదివరకే సంహరించినాను పూర్వమేమంటే నీ యుద్ధం నువ్వు మొదలెట్టడానికి ముందే నేను వీళ్ళందరినీ సంహరించినాను ఇప్పుడు చూడండి ఒక అతను ఎనభై ఏట ప్రాణాలని విడిచిపెట్టినాడనుకోండి ఎనభై ఏట ప్రాణాలు పోయాయి ఇప్పుడు అతను ఆ ప్రాణము పొద్దున్న ప్రాణం పోయిందనుకోండి సరిగ్గా అప్పుడే మరణించాడా ఏడింటికి మరణించాడు అని వీళ్ళు రికార్డు పెట్టుకుంటారు ఆ ఏడింటికి మరణించాడా ఏడింటికి మరణించడం ఏంటండి అతనికి ఆ వ్యాధి వచ్చి మూడేళ్ళు అయిందే ఎప్పుడు వ్యాధి వచ్చిందో అప్పుడే మరణించాడు ఇంకా ఆ తంతు పూర్తవ్వాల్సింది ఉండే ఆ దానికి మూడేళ్ళు పట్టింది అలాగా మనిషి ఎప్పుడూ మరణిస్తూనే ఉంటాడు ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు ఆమె గర్భవతే అయింది గర్భవత అయింది అంటే ఆల్రెడీ వీడు పుట్టేశాడు ఎంత గర్భవతి ఎలా వస్తుంది పుట్టకుండా ఆవిడ గర్భవతి మూడో నెల గర్భవతి అంటే వీడు ఉన్నట్ అంటారా లేదుంటారు వీడు లేకుండా ఆవిడ మూడో నెల గర్భవతి వీడు ఆల్రెడీ ఉన్నాడు నాలుగో నెల గర్భవతి అయింది అంటే వీడింకా పుట్టడమే లేదండి అసలు పుట్టనే లేదండి వీడు మనం పుట్టకపోతే ఆవిడ నాలుగో నెల గర్భవ ఎలా ఐదో నెల ఆరో నెల తొమ్మిదో నెల పదో నెల పలానా రోజు పొద్దున్న పుట్టాడు పొద్దున్న పుట్టడం ఏంటండి పది నెలల నుంచి వాడు పుడుతూనే ఉన్నాడు ఇప్పుడు అలాగే డెబ్భై ఐదో ఏటైదో గుండె మీ కొలెస్టరాల్ కొంత ఎక్కువ ఉంది అన్నారు అంటే అప్పుడే పోయాడు వాడు ఇంకా ఊరికే ఆ తతంగం పూర్తవ్వాలి దానికి ఒక రెండేళ్ళు మూడేళ్ళో నాలుగేళ్ళు ఆ సందర్భాన్ని బట్టి కొంత టైం తీసుకుంటున్న ఆ ప్రాసెస్ అన్ని పూర్తవ్వాలి గుండె కొలెస్టరాల్ ఆ గుండె డిటీరిరేట్ అవుతోంది అది హండ్రెడ్ పర్సెంట్ గుండి నైంటీ అయింది నైంటీ ఎయిటీ అయింది ఎయిటీ సెవెంటీ అయింది వీడి స్టార్టింగ్ సో రిలీ మింగి మింగి ఆ సెవెంటీ దగ్గర నిలబెట్టాడు కొంతకాలం మళ్ళీ సెవెంటీ కష్ట సిక్స్టీ అయింది ఫిఫ్టీ అయింది ఫార్టీ అయింది మళ్ళీ పైకి తీసుకెళ్దామని చూశాడు అది పైకి వెళ్ళనే లేదు ఇంకా పోవడం పోవడం ఓ రోజు పొద్దున్న పోయాడు వీడు ఎప్పుడు పోయాడు అంటారు ఆ పొద్దున్న పోయాడా అలా పోతూనే ఉన్నాడు సో నేను మీకు దృష్టాలతో చెప్పాను కదండి చిల్లు బకెట్ తోటి నీళ్లు తోడుతున్న దృష్టాంతం చెప్పాను నీళ్ళు పైకి వచ్చేప్పటికి బకెట్ చేతికి వచ్చేప్పటికి ఖాళీ బకెట్ చేతికి వచ్చింది అది ఎప్పుడు ఖాళీ అయింది మీ చేతికి వచ్చినప్పుడు ఖాళీ అయింది లేదు మరి ఎప్పుడు ఖాళీ అయింది అలా పైకి లేవనప్పటి నుంచి ఖాళీ అవుతూనే ఉంది ఖాళీ అయితో అయితో అయితో అయితో అయితో చేతికి వచ్చే ఖాళీగా అయింది కాబట్టి మితా పూర్వమేవా కాబట్టి భగవంతుడు వీడి యొక్క మృత్యువుని ముందే ఫిక్స్ చేసి పెట్టాడు ఇంకా ఎటు వచ్చి చుట్టుపక్కల ఉండే బంధువులు కొడుకులు కూతుళ్ళు డాక్టర్లు వీళ్ళందరూ కలిసి కొంత తంతు పూర్తి చేస్తే అక్కడికి అది సెటిల్ అయిపోతుంది వీళ్ళు చేయాల్సిన తంతు మిగులు అందుకోసం వీళ్ళు రాయితాలు డబ్బులు సంపా కొన్ని తిట్లు అవే ఏమైనా ఉంటే అవి కూడా తిట్టేసుకోవడానికి దానికి కొంత టైం ఉండాలి అందుకోసం భగవంతుడు ఆ టైం ఇచ్చాడు అదర్వైజ్ Already he was killed. That's why angels aren't just afraid. That example was a few things. Not only if he got a cow, but he then developed a chocolate. Manos on everything, he then got his econature. I said, Don't you go, there's anything you will find... వాడు బతికుండగా వీళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటారు బతికుండగానే పైగా అడిగేస్తారు కూడా వెళ్ళి నాన్న నీకు పది ఎకరాల భూమి ఉంది కదా మేము ముగ్గురు అనదాము ఈ పది ఎకరాలని మేము ముగ్గురు ఎలా పంచుకోవాలంటావు అని అడిగేస్తారు అడిగేస్తే ఆయన ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు రా ఎందుకలా మంచిది నాన్న ముందే సెటిల్ చేసుకోవడం మంచిది కదా అంటారు పూర్వమేవ పూర్వమేవ అంటే ఏమిటి అర్థం జీవితం అలాగే ఉంటుంది సెంటిమెంట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు హార్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ లైక్ దాట్ సెంటిమెంట్ ఏముంది యూ కెన్ హ్యావ్ ఎనీనీ సెంటిమెంట్లో వెసిటమేముండదు మంచిది మయా అయితే నిహతా నిశ్చయన హతాహ నిస్సందేహంగా నేనే వీళ్ళని ముందే సంహరించి పెట్టినాను ప్రాణ వియోజితా పూర్వమేవ నువ్వు బాణం వేయడానికి ముందే వీళ్ళ ప్రాణాలని నేను తీసేసినాను నిమిత్తమాత్రం భవత్వం నీవు నిమిత్తమాత్రుడవై ఉండును హే సవ్యసాచిన్ అని సవ్యసాచి అని సంబోధించినాడు సవ్యేన వామేన అన క్షరా క్షేపాత్ సవ్యసాచీ ఇది ఉచ్యతే అర్జున ఎడమ చేతితో కూడా బాణాలని విడిచిపెడతాడు అర్జునుడు ఆ ధనస్సు కుడి చెత్తో పట్టుకునే ఎడమ చేతితో బాణం పెట్టి విడిచిపెడతాడు లేకపోతే ఎడమ చేత్తో పట్టుకుని కుడి చెత్తుతో బాణాన్ని ఎక్కువ విడిచిపెడతాడు సాధారణంగా ఎడమ చెత్తో పట్టుకుని కుడి చెట్తో విడిచిపెడతారు కుడి చేత్తో పట్టుకుని అడమ చేత్తో కూడా బాణాలని విడిచిపెడతాడు టార్గెట్ మిస్ కాకుండా టార్గెట్ మిస్ అవ్వకూడదు కదా సో అటువంటి గొప్ప విలుకాడు అర్జునుడు విలుకాడు కనుక సవ్యసాచి ఆ పేరు పెట్టి పిలిచారు అంటే నువ్వు రెండు చేతులతో బాణాలు వేసినా కూడా చంపేది నీవు కాదు నేనే చంపేవాడని తస్మాత్మత్తిష్టయో స్వా శత్రూర్భుక్ష్మరాజ్యం సమృద్ధం మయతే నిహతాః పూర్వమేవా నిమిత్తమాత్రం సం చి ద్రోణం చ భీష్మ జయ్రథం కర్ణం తనపివీరాన్ మంస్ జిమాథిష్టా యుధ్యస్వ జయతాశిరణే సపత్నాన్ అర్జునుడు మొదట అధ్యాయుల్లో ఎవన్నాడంటే మేన్ని ఎగ్గుతామో వాళ్ళే నెగ్గేస్తారు అన్నాడు పైగా ద్రోణుడు భీష్ముడు కర్ణుడు జయద్రథుడు జయద్రథుడంటే సైంధవుడు సైంధవుడు అంటే సింధు దేశాధిపతి అంటే ఇప్పుడు రాహోర్ లాహోర్ ఆ ప్రాంతం నుంచి వచ్చాడు లాహోర్డు ముల్టన్ అక్కడి నుంచి వచ్చాడు ఎవరు సైంధవుడు జయద్రథుడు కాందహార్ నుంచి వచ్చాడు శకుని కాందహార్ శల్యుడు ఏదో దేశం నుంచి వచ్చాడు శల్యుడు కూడా ఏదో అటు పక్షం నుంచే వచ్చాడు పడతాడు భారతదేశంగా ఉండేది అదంతా కూడా ఎనీవే వీడు అర్జునుడు ఏమన్నాడంటే ద్రోణుడు ఉన్నాడు అవతల పక్షంలో మేమేం నెబ్బుతాం భీష్ముడు ఉన్నాడు మేమెలా నిబ్బుతాం సైంధవుడు చాలా గట్టివాడు వాడున్నాడు అవతల పక్షంలో మేమెలా నిగుతాం కర్ణుడు ఇంకా చెప్పలేకర్లేదు మహా గొప్ప విలుకాడు మేమెలా నెక్కుతాం అని ఎవళ్ళ పేర్లు చెప్పి అర్జునుడు జయము లభించుట కష్టము అని సందేహాన్ని వెలిగుచ్చినాడో ఆ పేర్లే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు చెప్పేమంటున్నాడు వీళ్ళందరినీ ఇంకా నీకు పైకి చెప్పని పేర్లు ఏమన్నా నీ కడుపులో ఉంటే అది వాళ్ళని కూడా అన్యానకి యోధవీరా అని నేను ఇప్పటికే సంహరించినాను కాదండి వాళ్ళలా నిలపడి ఉన్నారండి నిలపడి ఉన్నారు లేవాయా మేము ఇప్పటికే సంహరించినాను ఇప్పుడు టెర్మినల్ డిసీజెస్ అని ఉంటాయి డాక్టర్ని అడుగుతారు ఇంకా ఎంతకాలం ఉండేంత అని అడుగుతారు అడిగితే ఇంకా ఎంతకాలం ఏంటండి వరం పట్టచ్చు నిలపట్టచ్చు మీరు డాక్టర్లో మేము ఏం చెప్తాం మీరు ఇంకా హాస్పిటల్లో మాత్రం పెట్టక్కర్లేదు ఇది కొడుకుని చెప్తారు స్పిటల్లో అక్కడ ఇంటికి చెప్పట్లేదు సో అంటే అక్కడ డాక్టర్లు చెప్తున్నది ఏమిటి ఇతడి ప్రాణాన్ని ఆ కాలపురుషుడు ఇప్పటికే తీసేసుకున్నాడండి ఊరికే అలాగే మిషన్ పెట్టాం కాబట్టి ఆ గుండె ఎలా కొట్టుకుంటోంది ఆ గాలి ముందుకి వెనక్కిపోతుంది మేము ఏం చేస్తామంటే మీరు అంబులెన్స్లో రెడీగా పెట్టుకొని కారు అది రెడీగా పెట్టుకుని మీరు మాకు అరగంట నోటీస్ ఇస్తే ఆ వైర్లు అన్నీ కూడా తీకేసి అన్నీ ముడిపెట్టేసి మేమేమో స్ట్రెచర్ మీద పెట్టేస్తామో మీరు లోపలిగా మీరు కార్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవచ్చు అని వాళ్ళు సలహా చెప్తారు కాబట్టి సో అప్పటికే ఆ కాలపురుషుడు సంహరించేస్తున్నాడు ఆ కాలపురుషుడు అప్పటికే సంహరించేస్తున్నాడు ఇంకా మిగలలేదంటే ఊరికే వన్ ఆర్ టూ ఫార్మాలిటీస్ మిగిలిపోయి ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ని వీళ్ళు పూర్తి చేసుకుంటారు కానీ వీళ్ళేమనుకుంటారు ఇంకా జీవించి ఉన్నాడు అనుకుంటారు ఇంకా జీవించి ఉన్నాడు అనుకున్నది ఎలాంటి మాట అంటే ఇంకా పుట్టలేదు అలాంటి మాట ఇంకా పుట్టకపోవడం ఏమిటి మనకి వేదాంతంలోనూ ఉపనిషత్తుల్లోనూ అయితే పుట్ట గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళు వేదాంతం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి వామదేవ మహర్షి తల్లి గర్భంలో ఉన్నాడు ఇంకా పుట్ట లేదంటారు పుట్ట కానీ ఆయన అక్కడి నుంచే అహం మనురభవం సూర్యశ్చ అనే సర్వాత్మభావాన్ని ప్రకటించాడు గర్భంలో ఉండే ఇప్పుడు పుట్టాడంటారా లేదంటారా అలాగే అష్టావక్రుడు అంతే గర్భంలో ఉండే తండ్రి గారికి నీవు ఈ కామ్యకర్మలన్నీ చేస్తున్నావు ఇవేమీ నిన్ను ఉద్ధరించవు అని గర్భంలో ఉండి చెప్పాడు ఇంకా సో అనే మాట ఎంత కళ్ళయో వీడింకా జీవించే ఉన్నాడు అనే మాట కూడా అంతే కళ్ళ అయితే కొంత తతంగం అనేది ఉంటుంది కనుక ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా అలా గుండె కొట్టుకుంటోంది గాలి తీరుస్తున్నాడు విడుస్తున్నాడు తప్ప వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ కిల్డ్ బై కాలపురుష ఆ టైం అనేటువంటి ఐశ్వర్య శక్తి చేత వీళ్ళు ఆల్రెడీ కిల్డ్ ఈ భీష్ముడిని వీళ్ళందరినీ నేను సంహరించేసి పెట్టినాను అంటే భీష్ముడు స్వచ్ఛంద మృత్యువు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణాన్ని పొందగలడు అని కథ ఉన్నది కదా దాని మాట ఏమిటంటే అలా ఉంటున్నాయి అలా అనిపిస్తుంది కానీ భీష్ముని యొక్క మరణాన్ని కూడా శ్రీకృష్ణుడు అప్పటికే ఈశ్వరుడు కాలరూపంగా సెటిల్ చేసి పెట్టేశాడు తర్వాత సైంధవుడు ఉన్నాడు జయద్రథుడు ఈ సైంధవుడు యొక్క తండ్రి అక్కడ తపస్సు చేస్తున్నాడు వీడిక్కడ యుద్ధానికి సిద్ధపడుతుంటే వాడు తండ్రి తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు ఏమిటంటే సైంధవుడు చావకూడదు అందుకోసం తపస్సు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు నేను కాలపురుషుడుగా ఉండి ఆ సైంధవుని కూడా సంహరించేశాను అంటున్నాడు ఈ సంగతి ఆయనకి తెలిస్తే ఆయన తపస్సు మానేసి విశ్రాంతి తీసుకుంటాడు ఇంకెందుకు తపస్సు చేశాం ఆల్రెడీ సంహరించి పెట్టారు దేని మీరు అంటుంటే అంటే మేము ఇది చేసాం అది చేశాం అలా అనుకుంటారు మేము అపోలో హాస్పిటల్లో హార్ట్ కార్డు హార్ట్కి ఏవో గోల్డ్ కార్డు ఏదో పెట్టుకుంటే మీ హార్ట్ మేము పరిరక్షిస్తాము అని వాళ్ళు ఏదో పెట్టారు మేము హార్త్ కార్డు తీసేసుకున్నాము కాబట్టి ఇంకా మా హార్ట్కి ఏమీ ఢోకా లేదు అని వీళ్ళు అలా పెట్టుకుంటారు ఈ సైంధవుడు తండ్రి తపస్సు చేస్తున్నట్టు ఆయన తపస్సు చేస్తున్నాడు కాబట్టి వీడికి ప్రాణాలు రక్షింపబడతాయని ఆయన అభిప్రాయం ఈ అర్జునుడి అభిప్రాయం కూడా అదే కానీ శ్రీకృష్ణ నోస్ పెట్టర్ ఆయన కాలపురుషుడు కనుక ఆయన తపస్సు అలాగే ఉంటుంది ఆయన చేశారు ఉంటాడు నువ్వు ఇలా భయపడుతూనే ఉంటావు నేను వాడిని అప్పటికే సంహరించి పెట్టినా ఈ గోల్డ్ కార్డులు అపోలో కార్డులు అవి అలాగే ఉంటాయి వీడిని ఈశ్వరుడు ఇప్పటికే సెటిల్ చేసి పెట్టినా అలాగా మయవైతే నిహతాహ అది కాదు మయాహతా ఇంకే కర్ణుడు ఇతర దగ్గర ఉన్న శక్తులు నిన్నే కానీ మరొక ఎవరి దగ్గర లేవు అయినా కూడా ఆ కర్ణుడి యొక్క చావును కూడా నేను పరిష్కరించేసి పెట్టినాను ఇంకా మిగిలిన యోధ వీరులందరినీ కూడా నేను సంహరించినాను మయా హతాన్ని హతాన్ని అంటే నేను చంపుతాను అని కాదు నేను చంపినాను అని అర్థం భూతకాలే సో త్వం జహి ఇప్పుడు ఇది ఎలాగంటే వీడు ఇన్ని శ్వాసలు తీసుకుంటాడు అని సెటిల్ చేసి వీడిని ఈ లోకంలోకి పంపిస్తాడు దేవుడు వీడి లోకంలోకి వచ్చి ఒక కోటియో రెండు కోట్లో ఏదో లెక్క ఉంటున్నాయి ఇన్ని శ్వాసలు తీసుకుని వీడి లోకాన్ని విడిచిపెట్టేస్తాడు అని పంపిస్తాడు ఇది డెప్యుటేషన్ మీద ఉద్యోగానికి పంపించినట్టు ఆ డెప్యుటేషన్ పీరియడ్ అయినంటే వెనక్కి పోతాడు కాబట్టి ముందే సెటిల్ అయిపోయింది ఎవరి తిరిగిస్తే మయా హతాన్ నేను సంహరించి పెట్టినాను కాబట్టి త్వం జేహి వీళ్ళందరినీ నీవు సంహరింపు మాం యథిష్టా అంటే భయపడవద్దు యథానే శబ్దానికి భయమో అని అర్థం నీవు భయపడవద్దు ఎందుకంటే అర్జునుడికి భయం ఈ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీళ్ళందరినీ నేను జయించగలను జయించలేనో అని భయం మీరు భయంతో బాణం వేస్తే శక్తి ఉండి కూడా బాణం పక్కకి పోతుంది భయంతో పరీక్ష రాసి భయంతో పరీక్ష రాయకూడదు మనం కష్టపడి చదివామో వచ్చింది వస్తుంది వచ్చిన మార్కులు ఏవో వస్తాయి తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాం ముందు వెళ్ళి శ్రద్ధగా పరీక్ష రాసేసి చక్క అని అదే పద్ధతిలో పరీక్ష రాసి రావాలి తప్ప భయపడితో పరీక్షకు వెళ్ళకూడదు అలాగే నీవే భయము చేయవద్దు నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పో యుద్ధము చేయము ఇప్పుడు ఈ యుధము అంటే శ్రీకృష్ణుడు పీస్ బదులు యుద్ధాన్ని ప్రమోట్ చేశాడు అని అలా దాన్ని ఒక సెంటిమెంటల్గా చూడకూడదు దాన్ని ఇట్ ఈజ్ నాట్ అన్ అకేషన్ ఫర్ సెంటిమెంటాలిటీ ఇది నాట్ అబౌట్ సెంటిమెంట్ రక్తపాతము హింస ఇటువంటి సెంటిమెంట్ పాయింట్ కాదు సృష్టి ఉన్నంత కాలం రక్తపాతం ఉంటుంది సృష్టి ఉన్నంత కాలం హింస ఉంటుంది సెంటిమెంట్ పాయింట్ కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్యూటీ యుద్ధస్వ యుద్ధము అంటే డ్యూటీకే యుద్ధము అని పేరు అక్కడ ఆ సందర్భంలో యుద్ధం డ్యూటీకే డ్యూటీ పేరుతో యుద్ధం ఉన్నది ఇన్ జనరల్ యుద్ధస్వ అంటే యుద్ధమును చేయము మనం కూడా ఈ సైకాలజీలోనూ దాంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్లోను వాటిలో చెప్తారు స్టాండప్ అండ్ ఫైట్ ఈ ఫైట్ స్టాండప్ అండ్ ఫైట్ ఫైట్ అంటే మనుషుల్ని కాదు ఫైట్ చేయటం ఆ ఆటంకములు విఘ్నము వాటిని ఫైట్ చేయాలి ఒక మహాత్ము నుండి వారు ఆయన దగ్గరికి మీరు ఏదైనా ముహూర్తం పెట్టండి అని వెళ్తే ఆయన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య అవన్నీ చూసి అది ముహూర్తం అని పెట్టేవాడు ఫ్యాక్టరీ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొత్త కంపెనీ పెట్టి ఫ్యాక్టరీ ఏదో తయారు చేయాలనుకుంటున్నాను మీరు ముహూర్తం పెట్టబడి అడిగేదాయన్ని ఆయన అమావాస్య నాడు దుర్ముహూర్తం వర్జ్యం ఉన్న టైం ఇచ్చి ఈ టైంలో స్టార్ట్ చేయాలి చెప్తే ఆయన రాసుకుని వెళ్ళిపోయాడు పా తర్వాత ఎవరోలో ఉన్నారు ఏమిటరా అప్పుడు అమావస్య వర్జ దుర్ముహూర్తం అప్పుడు ఎలా పెట్టారు ముహూర్తం ఏమిటని అంటే మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు అవండి మీరు మళ్ళీ అలా పెట్టారు ఇంకా ఒక టైం ఉంది ఒకటి రెండు రోజులు అలా పెట్టాను నాకు తెలుసు నేను అందుకోసమే పెట్టాను నువ్వు ఆ ముహూర్తంలో స్టార్ట్ చేసి దాన్ని ప్రోగ్రెస్ ఏ కొంచెం చేయగలిగినా నువ్వు ఇంకా ఫెయిల్యూర్ అనేది ఏమీ ఉండదు ఆటంకాలని చక్కగా ఎదుర్కొని నువ్వు ముందుకు తీసుకెళ్ళిపోతావు బ్రహ్మాండమైన అద్భుతమైన ముహూర్తంలో పెడితే పెట్టిన మొదటి వారం రోజులు అన్నీ ముందుకు చక్కగా వెళ్ళిపోతాయి తర్వాత ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు నీరసపడిపోతావు కాబట్టి ఎదుర్కొనే ఆటంకాలు ముందే ఎదుర్కోవాలి కాబట్టి నీవు కష్టాలన్నీ ముందే పడి తర్వాత నువ్వు సక్సెస్ చేయాలనే ఉద్దేశం నేను దుర్ముహూర్తమే నీకు నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను అని చెప్పాడు బాగుంది కదండి ఈ ప్రిన్సిపుల్ ఇప్పుడు మంచి ముహూర్తంలో వివాహం ఆడి ఆ వివాహం ఇటువ ఇబ్బంది పడ్డంటే దుర్ముహూర్తంలో వివాహం చేసుకుని నేను ఈ వివాహాన్ని నా ప్రేమ యొక్క బలంతో దీన్ని నేను నిలబెట్టుకుంటాను అనే మునగాడు ఎవడైనా ఉండి దుర్ముహూర్తంలో వివాహం చేస్తుంది నా ప్రేమ గొప్పదా ముహూర్తం గొప్పదా నేను శక్తిని చేస్తాను అని కనుక ధైర్యంగా వెళ్ళాడనుకోండి అప్పుడు ఆ వివాహం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఎవటోనండి ముహూర్త బలం ముందే ముహూర్త బలం అన్నాడంటే వీడి లోపల బలం లేదనమాట ముహూర్త బలంతో వీడి కాపురం నిలపడాలి తప్ప వీడి లోపల ప్రేమ బలం లేదు ప్రేమ బలము ధర్మ బలము ఆత్మవిశ్వాసం యొక్క బలము అది బలం తప్ప ముహూర్త బలం అదో బలమా ముహూర్త బలం ఎక్కడ ఉంటుంది బయట ఉంటుంది బయట ఉన్న బలం మీకేం ఉపయోగపడుతుంది మీ లోపల ఉన్న బలమే మీకు ఉపయోగపడుతుంది ఎందుకు చెప్పానో చెప్పాను అది సో యుద్ధస్వ స్టాండప్ అండ్ ఫైట్ స్టాండప్ అండ్ ఫైట్ అది యుద్ధం అంటే అంతేగాని యుద్ధపడ్డారి శ్రీకృష్ణుడు రక్తపాతం అలా మొదలుపెట్టండి పాలిటిక్స్ కాదు ఇది జీవనశాస్త్రం తర్వాత రక్తం పేరు చెప్తే కంగారు పుడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి అలా ఉంటే మీరు జీవితంలో పైకి వచ్చే సందర్భం ఉండదు అలా ఉండకూడదు ఒక ఆయనకి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి అందుకోసం ఈ పిల్లలు ఏం చేసేవారంటే ఆయన చొక్కా చొక్కా మీద ఎర్రా ఇంకు పోసి ఎవరన్నా ఎదురుగో రక్తం వచ్చేసిందని చెప్పేసేవాళ్ళు అంటే ఆయన ఇయో నాకు రక్తం వచ్చేసింది లోపల గాయం అయిపోయి రక్తం వచ్చేసింది అని కలిగి కొడుకు అలా ఉండకూడదు అది తెలుగుటలు అనిపించకూడదు సో నేను నిజానికి ఒకటి చూసాను ఒకటి దగ్గర ఒక టాయ్ గన్ ఉంది ఆ టాయ్ గన్ను ఏం చేస్తుంది అంటే ఎర్ర ఎర్రటి లిక్విడ్ని ఒక గ్లాబ్యూల్ కింద ఉండి దాన్ని డెలివరీ చేస్తుంది ఇప్పుడు ఆ గన్ను చూపించి ఇదిగో నిన్ను సంహరించేస్తున్నాను అని పేలుస్తాడు పేలిస్తే ఆ గ్లాబ్జీలు వెళ్ళి వీడు గుండెకి తగిలి పగిలి అదంతా రక్తం అవుతుంది గుండెకే అవుతుంది చుక్కాకి తగిలి రక్తం అవుతుంది వాడు అమ్మో అని టచ్ అయ్యింది కదా వచ్చి కొద్దిగా ప్రెస్ చేసినట్టు అయింది తగిలినట్టు అమ్మో అని ఇలా చేపెట్టుకుని ఇలా చూసుకుంటే అంతా రక్తం అయ్యో లోపలికి దూసుకుపోయి గుండెల్లోంచి రక్తం వచ్చేస్తానని ఇలా ఇలా అల so see, people are like that allow not to rant the sentimentality is not used yuddhasva ante yuddham gurinchi kaadu in life you stand up and fight the opposites fight the obstacles vidhanaal osthay but you fight chestukopoku ante gaane muhurtha balaavani ఈ బలం అని ఆ బలం గ్రహ బలం అని గ్రహాలకి బలం ఉంటే మీకేం బలం ఉంటుందండి మీకుండాలి బలం గ్రహానికి బలం ఉంటే అవినట్టు ముహూర్తానికి బలం ఉంటే అవినట్టు మీకుండాలి బలం ధర్మానికి బలం ఉంటుంది ఆత్మవిశ్వాసం కర్తవ్య నిష్ట అది బలం అంటే ఆ బలం కావాలి ఆ బలం లేనివాడికి ఇగో ఇలాంటి బలాలన్నీ పోగేసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్ ఇక్కడ అన్యానతి అంటే కృపాచార్యుడు అవతల వైపు ఉన్నాడు ఒక్కొక్కడు వీళ్ళు దేవాంతకుడు ఒక్కొక్క వీరుడు సామాన్యుడు కాదు అశ్వత్థామ భూరిశ్రమసుడు మొదల మొదలైన మహావీరులందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపి పెట్టాను వాళ్ళ మీద బాణం వేయడానికి వాళ్ళని సంహరించడానికి నీకు ఏమీ శ్రమ ఉన్నది నీకు ఏమీ శ్రమ లేదు ఏమీ శ్రమ లేదు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓ రకంగా యుద్ధస్వ జేతాసి రమణే సపత్నాన్ యుద్ధంలో నీవు తప్పనిసరిగా శత్రువులను జయించి తీరుతావు ఈ శ్లోకాన్ని భాష్యం చూడాలి ఈ మళ్ళీ క్లాసులో చూద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవిష్యే శాంతిశాంత శాంతి హరి ఓం